సంకీర్తన నాలుగు వందల తొంభై రెండు ఇహమును పరమును ఇందే ఉన్నవి ఓహికెక్క తెలియువారలు లేరు తట్టు తట్టువంటిది చెంచలపు మనసు పొట్టులబడేది గురికాదు దిట్ట ఒరులు బోధించిన కరుగదు పట్టబోయితే పసలేదు తిగురు వంటిదీ జీవశీరము తగుళ్ళు పెక్కులు తతిలేదు తెగని లంపటము ఏ దినమును పెనచును మొగము గలదిదే మొనయునులేదు గని ఈ ఘన సంసారము తనిసి తన్పినా తగలేదు ఘనుడకు శ్రీవేంకటపతి కావగా కొన మొదలేర్పడే కొంకే